శ్రీగురుభ్యో నమ హరిమృతిపురాణయం కరుణాయం మా నిర్భగవత్దశంకరంకరం త్రవం నిర్మ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞాన సంలేన చానఘ సో సత్వగుణము తమోగుణ రజోగుణములతో పోల్చినట్లయితే నిర్మాణము రజోగుణము దోషమే కాలుష్యమే రజోగుణం మనం చూడబోతున్నాము తమోగుణం మరే అధ్వానం వేరే సత్వగుణము నిర్మాణము అంటే రజోగుణ తమోగుణం ముల రజోగుణ తమోగుణముల కాలుష్యము లేనిది అయితే కాలుష్యము లేనిది కనుక ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనే సాధకులకు చాలా ఉపకారం చేస్తుంది సత్వగుణం కాబట్టి మనము సాత్వికమైన జీవన శైలిని కలిగి ఉండాలి అంటే మాట సాత్వికంగా ఉండాలి చేత సాత్వికంగా ఉండాలి తిండి సాత్వికంగా ఉండాలి అన్నీ తినేది త్రాగేది మాట చేత అన్నీ శాశ్వతంగా ఉండాలి అలా ఉన్నట్లయితే అటువంటి సాధకులు ఆత్మజ్ఞానానికి చక్కని యోగ్యతను కలిగి ఉంటారు కాబట్టి రకాశకం మనకి అన్నీ తెలుస్తున్నాయి అంటే మంచి మంచి విషయాలు తెలియాలి అంటే కేవలము సత్వగుణం చేత మాత్రమే అది సంభవం తర్వాత అనామయం సత్వగుణము వలన మనస్సు క్లీన్గా ఉంటుంది స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా మీకు ఎప్పుడైనా క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఒకటి ఉంటుంది క్లారిటీ ఆఫ్ థాట్ అంటే మనం ఆలోచన చేసే విధానము సుస్పష్టముగా ఉంటాం క్లారిటీ ఆఫ్ థాట్ అది చాలా అభిధిగా ఉంటుందన్నది అది అంత సరళంగా చాలా అభివృద్ధిగా ఉంటుంది సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కడైనా కనపడితే అది సత్వగుణము అని మీరు గుర్తుపడ్డాను కొంతమంది ఈ కారణ కార్యభావము ఎన్ని సక్రమంగా ఉండదు అంటే ఏదో ఒక కారణం ఉంటే ఇంకో ఏదో పిల్లి ఎదురకుండా వచ్చింది కాబట్టి నాకేమో కష్టం వస్తుంది నేను అనుకుంటాను దాంట్లో రావడానికి కష్టానికి సంబంధం లేదు కష్ట సుఖముగా ఎవరు వాళ్ళు చేసుకున్నా కర్మ ఫలరూపంగా వస్తాయి తప్ప పిల్లిని బట్టి కుక్కని బట్టి ఆధారపూతమ మీరు వినలేదా ఇప్పుడు మీ చేసుకున్న కర్మని బట్టే మీరు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారని వినలేదండి ఈ మాత్రం మాట వినలేదు విన్నారు కదా మరి ఇది పిల్లి కుక్క అర్థం ఏంటి యూ డోంట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్ క్లారిటీ ఆఫ్ థాట్ లేటాన్ని మీకు స్పష్టమైపోతాం మేఘం ఉంటే వర్షం పడుతుంది మేఘాలు లేకపోతే వర్షం పడుతుంది ఎవడైనా అప్పుడప్పుడు మేఘాలు లేకుండా కూడా వర్షం పడుతుంది అన్నాడు అనుకోండి వి డజంట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్ మేఘాలు లేకుండా వర్షం పడదు అనుకోకుండా మేఘాలు వచ్చి వర్షం పడవచ్చు అది వేరే సంగతి అంతేగాని కాబట్టి క్లారిటీ ఆఫ్ థాట్ కారణ కార్యభావము కాజఫిక్ రిలేషన్షిప్ అనేది క్లియర్గా సుస్పష్టంగా తెలుస్తూ ఉండాలి అలా తెలుస్తూ ఉంటే దాన్ని సత్వగుణము అంటారు లోకంలో మీకు సత్వగుణం చాలా అరుదుగా కనపడుతుంది ఏ రకమైన సంబంధం లేని చోట కారణకార్యభావాన్ని మీరు ఊహిస్తున్నాడు అంటే అది ఏ గుణమో తెలిసినా తమో గుణం యజోగుణం కూడా కాదు యజోగుణం మనం చూడబోతున్నాము ఏదో అర్థం అర్థం లేని మాటలు మాట్లాడడం తలా చోకా ప్రసంగాలు చేయటం అదంతా కూడా తమో గుణంలోకి వస్తుంది అజ్ఞానంలో పడుతుంది కాబట్టి ఆ విధంగా సత్వగుణము చాలా ప్రకాశకరమైంది తర్వాత రజోగుణ తమోగుణములు మనస్సులో మనస్సులో మాట చెప్తున్నాం మనం మనస్సును బట్టి దేహానికి సిస్టంలో రజస్సు తమస్సు గట్టిగా ఉన్నప్పుడు అధికంగా ఉన్నప్పుడు వాడు సంసారీ అయి సంసార బుద్ధుడై ఉంటాడు మనకు కనపడుతూ ఉంటారు సంసారులు అంటే ప్రతివాడు ఒక సంసారీ కొంచెం పర్సంటేజ్ తేడాలు ఉంటాయి కొంతమంది 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సంవసారంలో ఉంటారు కాఫీ డికాషన్ లాగా కాఫీ డికాషను థిక్ విస్కస్ లిక్విడ్ కింద కాఫీ డికాషన్ తీశారనుకోండి అది అదొక రకం లైట్గా డికాషన్ తీశారనుకోండి అది ఇంకో ఈ సంవసారం యొక్క ఆ లెవెల్లో కొంతమంది సంసారం ఎలా ఉంటుందంటే థిక్ కాఫీ విస్కస్ డిస్క్ డికాషన్ ఉంటుంది సంసారం చాలా చిక్కుగా ఉంటుంది వాళ్ళ సిస్టంలో కొంతమందిలో సంసారము లైట్గా ఉంటుంది దానికి తగ్గట్టుగానే సుఖ దుఃఖాన్ని కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి చాలా చిక్కుగా సంసారంలో పీకల దాకా తగులుకుని ఉన్న వాళ్ళకి సత్వగుణం ఉండదు వాళ్ళకి తత్వం సరిగ్గా అర్థం కాదు ఆత్మ బ్రహ్మ ఇవేమీ తెలియవాళ్ళు వాళ్ళు ఏవో విషయాలు ధనము భోగముల వంట పరుగులు అప్పుడప్పుడు ఏదో దేవుడు దయ్యము అప్పుడప్పుడు పూజ ఎక్కడ ఓ వరత అక్కడ చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళు స్వరూపాన్ని తెలుసుకునేది ఏమీ ఉండదు అదంతా కూడా రజోగుణమే రజోగుణము తమో గుణము సత్వగుణము బాగా లేని చోట అంటే సత్వగుణము చాలా తక్కువగా ఉండి రజస్సు తమస్సు ఎక్కువ ఉన్న చోట ఉపద్రవములు అధికంగా ఉంటాయి ఆమయ అంటే ఉపద్రవములు ఎప్పుడో ఏవేవో ఇష్యూస్ అలా వస్తూనే ఉంటాయి కొంతమందికి వాళ్ళ సమస్యలు కేర అలా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి పూజ స్వామీజీ అంటారు కొంతమంది ఈదే ప్రాజెక్ట్ ఈదే ప్రాజెక్ట్ అతగాడు సమస్య ఇస్తాడు సరిపోలేదో ఇబ్బందులు ఉన్నాడు కదా అని ఏదో జన్మ పరిష్కారం చేస్తారు మళ్ళీ పూట గడవకుండా మళ్ళీ ఇంకో సమస్యతో వస్తాడు ఈజే ప్రాజెక్ట్ అతని సమస్యలేదు ఇప్పట్లో సెటిల్ అయ్యే బాగుండాలి అలా ఉంటూనే ఉంటాయి ఇలా ప్రవాహరూపంగా ఉంటుంది అంటే అర్థం రజసత్వములు రజస్తమ గుణములు గట్టిగా ఉన్నాయని అర్థం సత్వగుణంలో ఉన్నవాడికి ఉపద్రవములు ఉండవు కొంతమంది ఎలా ఉంటారంటే అసలు కంప్లైంటే చేయరు దేనికి కంప్లైనింగ్ ఉండదు అయ్యా ఇది నాకు బాగులేదు అనే మాట వాళ్ళ నవటం పట్ల మీరు విని ఉండరు అది సత్వగుణం కొంతమంది ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు అటువంటి వాళ్ళకు పేరుంది మీరు విన్నారో ఫిర్యాది రామ్ అని పేరు అయింది ఎప్పుడైనా ఉన్నారా ఫిర్యాది రామ్ ఆయన పేరు అది రామ్ అన్నది సెకండ్ నేము ఫస్ట్ నేము ఫిర్యాది అంటే ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు అది రజోగుణము తమో గుణము యొక్క లక్షణం కొంతమంది అసలు దేనికి కంప్లైంట్ చేయి ప్రతిదానికి సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు అది సత్వగుణం అనామయం ఉపద్రవం లేదు కొంతమంది అయ్యో వర్షం పడిపోతుంది ఏమైపోతుందో రోడ్లు ఏమైపోతాయో ట్రాఫిక్ ఏమైపోతుందో ఒడియాలో అప్పుడు అవి తడిసిపోతాయో బట్టలు ఎండుతాయి ఉండడము ఆ ఎన్ని గంగలో వాడికి ఇంకా వర్షం మేఘంగా చూడగానే వాడు చాలా రజోగుణతమ గుణాల్లో ఉంటాడని అసలు కొంతమంది వర్షం పడ్డప్పుడు పర్వాలేదు అడ్డ కాసినా ఏ టైంలో అది ఉంటుందండి వీటి యజ్ఞం ఇన్ దవర్ స్ట్రైడ్ అని చాలా స్మూత్గా పోతూ ఉంటాడు అనుకోండి అది సత్వగుణము కాబట్టి అనామయ అంటే ఉపద్రవం అనేది ఉపద్రవం అనేది మనస్సులో ఉంటుంది బయటే ఉండదు బయటే ఉండదు బయట పోతూ ఉంటుంది ప్రపంచం దాని దారి అది పోతూ ఉంటుంది ఈ ఉపద్రవం అనే ధోరణి గల వాళ్ళు ఉంటారు వాళ్ళు అది వాళ్ళు సత్వగుణము లేనివారు అని అర్థం కాబట్టి ఎనీవే చెప్పిన మాట అది సత్వగుణము వలన ఉపద్రవ భావన బాగా తగ్గిపోతుంది అది ఒకటి అయితే ఇక సుఖ సంఘీన పద్ధాతి జ్ఞాన సంఘీన చానఘ అనఘ అంటే పాపములు లేనివాడ అని అంటే ఇప్పుడు భగవద్గీత వినేప్పుడు మన హృదయంలో పాపదృష్టి ఉండకూడదు పాపము అంటే దిదో సిమ్ అని ఇంగ్లీష్లో ఉంటారు దాని అదేదో ఒక ఇసోటరిక్గా దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు పాపము అంటే మన హృదయంలో దోష దృష్టికే పాపము ఉంటుంది ఇప్పుడు మీరు ఇసోటరిక్గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలిసిన పాపము అనేది ఏదో ఉంటుంది కనపడకుండా మనల్ని అతి అతి అంటిపెట్టుకుని ఉంటుంది మీరు వెళ్ళి పుష్కరాలు వస్తున్నాయిగా రేపు జూలైలో వస్తున్నాయి రేపు గోదావరిలో స్నానం చేసి వచ్చేస్తే వాషాఫ్ అయిపోతుంది ఇది దిస్ ఈస్ ది ఇసోటరిక్ విజన్ ఆఫ్ పాప ద పురాణిక్ థింకింగ్ అబౌట్ పాప శాస్త్రీయమైన దార్శనిక దృష్టి ఏంటంటే పాపంలో పాపం గురించి మీ హృదయంలో ఉన్న దోష దృష్టియే పాపము లైక్ మీకు ఎప్పుడైనా వాడు నాశనం అయిపోవాలని అనిపించింది అనుకోండి అది పాపము ఇతరుల సొమ్ముని మనం లాగేసుకోవాలని అనిపిస్తే అది పాపము మీరు నడిచి వెళ్తుండగా చెట్టు కనపడింది అనుకోండి అక్కడ చేతికి కాయ అన్నింటిలో ఉందనుకోండి అది తుంచారనుకోండి అది తుంచాలని అనిపించింది అనుకోండి అది పాపము సో పాపం అంటే అండి దీ ఇది ఎలా పోతుంది ఇది వెళ్ళి స్నానం చేసి వస్తే పోతుంది ఇది ఇది స్నానం చేయక్కర్లా ఫిజికల్ స్నానం కాదు దీనికి కావాల్సింది దీనికి ఏంటంటే ఇది దోషము అని గుర్తుపట్టుకుంటాయి దీన్ని దోషదర్శనం అంటారు ఇది తప్పు మనం ఇలా ఉండకూడదు అని దోష దర్శనం చేశారనుకోండి మీరు పోతుంది ఆ దర్శనానికి అంత బలం ఉండదు కాబట్టి ఈ దోషము నా ఎందుకు కలదు ఎప్పుడైనా ఇప్పుడు అసత్యం వచ్చే ఉంటుంది అసత్యాన్ని పలకడం కొంతమంది అవుట్ రైట్ అసత్యాన్ని చెప్పేస్తారు అవుట్ రైట్ అంటే అర్థంగా అబద్ధం ఆడేస్తారు అది చాలా తప్పు అది పాపం కొంతమంది అసత్యం సత్యం చెప్తున్నాడా అసత్యం చెప్తున్నాడా తెలియకుండా దాన్ని ముస్తాబు చేసి చెప్తాడు అది సగం హాఫ్ ట్రూత్ అంటారు హాఫ్ ట్రూత్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ఫుడ్ ట్రూట్స్ సమ్ టైమ్స్ హాఫ్ ట్రూత్స్ లైక్ మన ఈ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి చూడండి గాసిప్ని బ్రేకింగ్ న్యూస్ కింద చెప్తాడు ఈజ్ గాసిప్ అండ్ దాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటాడు సో ఫలానా వారు మంత్రి మండలి నుంచి తప్పుకునే తప్పుకు తప్పుకుంటున్నారు అంటాడు బ్రేకింగ్ న్యూస్ దాని పక్కన ఏమని చెప్తాడు అని మాకు తెలిసినది అంటాడు సూత్రములు సూత్రముల వలన సూత్రములు అంటే కోసం హింట్స్ అంటే ఇట్ ఈస్ గాసిప్ ఇట్ ఈస్ గాసిప్ ఇట్ ఈస్ నాట్ న్యూస్ ఇట్ ఈస్ గాసిప్ హీ క్యావ్ general vk singh is very unhappy with the government i mean breaking news appudu adi breaking news adi yani patta ila quotations lo beti we learned from sources ananta ante gossip kadatharu you learned from sources ante it is gossip how gossip becomes a breaking news taruvata vk singh anikadu you are unhappy with government ante i am not unhappy with government i am unhappy with media so he has uh, proved that these people are uh, spreading false uh, gossip so news channels lo so, gossip ne breaking news la present chese ee kontha dhorame adi news channels vallaki adi vaalla jeevitha vaalla roji roti antha vaalla botukuterave adi vaadalla chesi jetham kucukuntaru ala gossip ne breaking news la petti jethalu vallaki allage osthay whereas the same thing if you do in life ఉన్నదాని ఉన్నట్టు కాకుండా దాని కొంత మసాలా జప చేసి చెప్పడం దట్ ఈస్ పాపము దోషం కదా దోషం మీకు తెలుస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎదరవాడికి తెలిసిపోతుంది ఒకప్పుడు ఎదరవాడికి తెలియకపోవచ్చును కానీ అది పాపము కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాపము అనే దృష్టిని మనం అర్థం చేసుకోవాలి పాపశబ్దానికి పురాణ దృష్టి దార్శనిక దృష్టి అని రోజు ఉంటాయి ప్రతిదాడికే ఉన్నట్టుగానే పాపశబ్దానికి కూడా ఉంటాయి పాప పురాణ దృష్టిలో పాపము అంటే ఏదో ఉంటుంది ఎక్కడో చిత్రగుప్తుడు ఎక్కడ ఉంట్లో అది ఏమిటో మనకి తెలియదు మొన్న మన అంటిపెట్టుకునే ఆ పాపము ఉంటుంది మన సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది అదేమిటో మనకి తెలియదు మనం వెళ్ళి పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుంది దట్ ఈస్ ది పురాణ దృష్టి దార్శనిక దృష్టి అంటే మీ మనస్సులో ఉండే కాలుష్యముల మీరు కూడా పాపములే అంటే పాపములు అంటే మీరు వాటిని పోగొట్టుకోగలుగుతారు అంటే మీరు శుద్ధమైన నిర్మలమైన హృదయమును కలిగి ఉండవలను అది ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఎంత నిర్మలమైన హృదయం ఉండాలంటే అమాయకుడని అనుకునేంత నిర్మలమైన హృదయం ఉండాలి అమాయకుడు అంటే మాయ మోసము కపటము ఎరుగడు అంటే చేతగాని వాడని అర్థం కాదు చేతగాని వాడనే పాయింట్ కాదు సో అలా స్వచ్ఛమైన నిర్మలమైన అద్దము వంటి హృదయమును కలిగి ఉండుట అది అనాథ అంటారు హే అర్జున ఇది అది ఆ హృదయమును కలిగి ఉండుట అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రైమరీ క్వాలిఫికేషన్ They are involved in the same question. In the early hours, there is no spiritual awakening when we see things informal. Of Guidelines. So far, okay, we find that same thing informal. There is no spiritual awakening person. A night-con forgive myuresreat how long I take my life off and I tell her its existence then after Wednesday a night-con forgive those sins I barrel as your sexual arguable. So I try one listening to Salavdha, thenama is there? కనుక చాలా జాగ్రత్తగా చాలా శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అంచేతనే ఆ నడ అనే సంబోధన ఇంత మంచిగా మనం వర్ణించిన సత్వగుణము కూడా బంధిస్తుంది బంగారి సంఖ్య సత్వగుణం రజోగుణతమో గుణాలు ఇనప సంఖ్య సత్వగుణం బంగారు సంఖ్య అది కూడా బంధిస్తుంది అక్కడ చిత్రం ఏంటంటే సత్వంలో రెండు వెరైటీలు ఉన్నాయి శుద్ధ సత్వము మలిన సత్వము అనుకుంటున్నాను రెండు వెరైటీ ఇప్పుడు మీకు ఇది ఎలాగంటే ఇప్పుడు మీకు మజ్జిగ పెరుగు ఇచ్చారనుకోండి వేసవి కాలంలో మజ్జిగ ఇచ్చారనుకోండి మీరు మజ్జిగ తాగితే ఏమవుతుంది చల్లగా మంచిగా ఉల్లాసంగా ఉంటుంది సపోజ్ మజ్జిగలో నేను ఫ్లేవర్ ఒకటి కలుపుతా ఫ్లేవర్స్ అని వస్తాయి ఇలాంటివి లేదా క్యారమల్ ఏదో ఫ్లేవర్ ఒకటి కలుపుతా కొంచెం దట్టంగా పడేస్తా ఫ్లేవర్ వాడికి ఆ ఫ్లేవర్కి ఎలర్జీ ఉందనుకోండి వాడు మజ్జిగి తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది వాంతి చేసుకుంటుంది అవడానికి మజ్జిగ కానీ ఫ్లేవర్ కలిసినందువల్ల మలినమైన మజ్జిగైంది సత్వగుణం అలర్టైంది సత్వగుణము శుద్ధ సత్వము మలిన సత్వము వివిధము శుద్ధ సత్వము ఆత్మజ్ఞానానికి దారి తీసుకుంది మలిన సత్వము సంసారంలో బంధిస్తుంది ఎలా బంధిస్తుందో చెప్తున్నారు సుఖ సంకీయ బద్ధనాటి మీకు ఒక రహస్యం చెప్తా సుఖము గురించి రహస్యం మీరు తెలుసుకోవాలి వేదాంతం అంటే ఇది సైన్స్ కదా సైన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పురాణం అనుకుంటారు సైన్స్ అంటే యూనివర్సిటీలో ఉస్మాని యూనివర్సిటీలోనూ అక్కడే చెప్తారు ఇక్కడ వీళ్ళు పురాణం చెప్తారు శివానందాశ్రమంలో పురాణం చెప్తారు అని అంటారు ఈ లో నో సమ్టైమ్స్ మీది రైట్ ఈ లోన్ నో సమ్ టైమ్స్ మీరు ఉస్మాని యూనివర్సిటీకి వెళితే అక్కడ చెప్పి సైన్స్ పాఠమే ఉండకపోవచ్చు వాళ్ళందరూ ఏదో ధర్నాల్లో దేంట్లో ఉండి నాట్ నెససరీ సైన్స్ పాఠం అని చెప్పదు కెనాట్ సే వేరే ఇక్కడ పురాణమే చెప్తారనే మాట కూడా తప్పదు ఇక్కడ ఓ సందర్భంలో సైన్స్ పెట్ట ఇప్పుడు చూడండి మీకు మనస్సు అనేది ఒకటి ఉన్నది మీకు మనస్సు తెలుస్తూ ఉంటుంది కదా మీ అనుభవాన్ని నేను విశ్లేషణ చేస్తాను మీకు అందరికీ ఉన్న అనుభవాన్ని నేను అనలైజ్ చేస్తున్నా మీరు గమనించండి మీకు సుఖానుభవము ఉన్నది సుఖాన్ని మీరు ఎదుగుతారు కదా సుఖానుభవం అంటే ఏమిటి అసలు అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే చూడండి మీ మనస్సులో ఒక స్థితి మంచి ఉల్లాసనకమైన స్థితి మీకు అనుభవానికి వస్తుంది దానికి సుఖము అని పేరు ఏమంటే దుఃఖం మీకు అనుభవం ఉంది కదా అంటే మీ మనస్సులో ఒక టెన్షను ఒక బెంగ ఒక భయము ఒక శోకము అనుభవానికి వస్తుంది దానికి దుఃఖము అవి అనుభవానికి వచ్చి అవి ఎలా ఉంటాయో నేను వర్ణించడం కుదరదు వర్ణించని లేదు మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు అదే మనస్సులో సత్వగుణము ఉన్నది రజోగుణము ఉన్నది అదే మనస్సులో అదే మనస్సులో సుఖము ఉన్నది దుఃఖము ఉన్నది అనుభవం సుఖానుభవము దుఃఖానుభవము ఇప్పుడు ఇది ఎలాగంటే మీ మనస్సులో సత్వగుణము కొంచెం పెరిగిందనుకోండి ఇవన్నీ పెరిగి తగ్గుతూ ఉంటాయి ఈ గుణాలు పెరిగి తగ్గుతాయి లైక్ వాట్ ఉదాహరణకి మీరు నిద్రలేస్తూనే మీరు కొంచెం బద్ధకంగా ఉంటారు అది సత్వగుణం ఒకసారి అది తమో ఎప్పుడైనా మీరు అడ్వర్టైజ్మెంట్ చూసారా ఏమిటో అడ్వర్టైజ్మెంట్ అంటే కాల్గే టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో కూడా మంచి గమనించినట్టు ఉంటాయి వాడి నిద్రలేస్తాడు అడ్వర్టైజ్మెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను వాడు నిద్రలు వేస్తాడు ఇలా జాంబీ అంటారు అంటే నడిచే శవంలాగా అడుగులో అడుగు వేసుకున్నట్టు అలా కళ్ళు తెలియబెట్టుకుని వెళ్తాడు చేతిలో టూత్ బ్రష్ ఉంటుంది ఆ కాల్గేట్ టూత్పేస్ట్ దాని మీద ఇలా పెడతాడు సిల్ జాంబీ జాంబీ అంటే తెలుసా సిల్ జాంబి అలా తీసుకుని నోట్లో పెడతాడు యాక్టివేట్ అది కూడా తమో గుణం ఎలా అయినప్పుడు రజో గుణం వచ్చింది చూసా ఉన్నది మనస్సే తమో ఈ కాల్గేట్ టూత్పేస్ట్ పెట్టేపడికి రజోగుణం వచ్చింది ఎందుకో చూసినా కాల్గేట్ టూత్పేస్ట్ లో పెప్పర్ మట్ టూత్ పేస్ట్కి పిపర్మెంట్ ఎందుకండి భయం లడ్డూ వేసేది కాదు పంచదార లడ్డూ వేస్తే ఇంకా అధ్వానంగా ఉంది టూత్ పేస్ట్కి పిపర్మెంట్ ఎందుకు టూత్ పేస్ట్కి ఏమి వేయాలి క్లీన్ చేసేటువంటి పదార్థాలు ఏవో అడగాలి కానీ దాంట్లో పెప్పర్మెంట్ పెప్పర్మెంట్ మామూలుగా ఇలాంటప్పుడు తినేదని ఆ పెప్పర్మెంట్ ఎప్పుడైతే తగు మెంథాల్ పెప్పర్మెంట్ అంటే మెంథాల్ అనే ఒక కెమికల్ అది తగిలేప్పటికీ మీకు తక్కువ యాక్టివిటీ వస్తుంది అది రెజో కాబట్టి మనస్సులోనే గుణాలు అలా వాటి పాలు వాటి పాలంటే వాటి కాంపోజిషను మారిపోతూ ఉంటుంది మీ మనస్సులో సత్వగుణము మీకు సుఖానుభవం కలిగిన సందర్భంలో సత్వగుణము బాగా ఎక్కువగా ఉంటుంది దాన్ని ఉద్రేకము అంట్రేక అది టెక్నికల్ వర్డ్ సత్వగుణోద్రేకము అంటే డామినెన్స్ ఆఫ్ సత్వగుణం ఉంటుంది సుఖానుభవంలో దుఃఖానుభవంలో డామినెన్స్ ఆఫ్ రజోగుణ ఉంటుంది ఇది మీరు గమనించాలి కాబట్టి మీకు సుఖము దుఃఖము అనేది మీ మనస్సులో ఉండే పరిస్థితులను బట్టి రజోగుణము పెరిగినప్పుడు దుఃఖము సత్వగుణము పెరిగినప్పుడు సుఖము కలుగుతుంది ఏమంటే ఈ ఈ ఈ సుఖ దుఃఖములు వచ్చిపోయేవిగా ఉంటాయి మీ స్వరూపభూతమైన ఆనందం కాదు అలా వస్తుంది ఎలా మీకు నచ్చింది ఏదైనా దొరికిందనుకోండి మీరు కోరుకున్న వస్తువు దొరికిందనుకోండి మీరు కోరుకుంటున్నారు అంటే రజోగుణం కోరిక ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు వెంటనే మనస్సులో ఒక టెన్షన్ బయలుదేరుతుంది అది రజోగుణం ఆ కోరికను తీర్చుకోవడానికి మీరు పని చేయాల్సి ఉంటుంది యూట్ వర్క్ అదంతా రజోగుణం కానీ తీరా కోరిక తీరేక రజోగుణం ఎండ అయిపోతుంది మనస్సులో ఒక తృప్తి కలుగుతుంది కోరిక తీరిందిగా ఒక తృప్తి కలుగుతుంది ఆ తృప్తి సత్వగుణాన్ని పైకి తీసుకొస్తుంది రజోగుణం తాత్కాలికంగా అణిగిపోయి సత్వగుణం పైకి వస్తుంది అదే మీకు సుఖానుభవము ఈ సుఖానుభవం ఎంతసేపు ఉంటుంది మళ్ళీ ఇంకో కోరిక పుట్టి వరకు ఉంటుంది మళ్ళీ ఇంకో కోరిక పుట్టగానే సత్వగుణం పోయి మళ్ళీ రజోగుణం పైకి వచ్చేసింది మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతారు దుఃఖం అంటే టెన్షన్ కూడా దుఃఖమే లైక్ వాట్ మీకు నేను చెప్తున్నాను ఓ మిత్రుడు మా మిత్రుడు ఒకడు కొత్త కారు డెలివరీ తీసుకుంటున్నా నువ్వు రావాలి అన్నాడు నేను ఎందుకు లేవా నీ కారు డెలివరీకి ఎందుకు నువ్వు నీ పన్ను కానీ అంటే కాదు నేను నిన్ను డ్రాప్ చేస్తాను రావాలి అంటే సరే నేను వెళ్లాల్సిందటే సరే వెళ్ళాడు కొత్త కారు డెలివరీ తీసుకున్నాడు నేను ముందు సీట్లో కూర్చున్నాను ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు He is, he is happy. Naturally, he is happy. That means, the sattva gunam, that's right. He is going to put that premises on the left hand, and he is going to go to the left hand. He is going to drive in the middle, and he is not going to take a car delivery. That means, this upholstery, upholstery, that means, the car is going to be covered in the seat, ఇది అంత బాగులేదు దీన్ని మనం వెంటనే మార్చేసుకోవాల్సి ఉంటుంది అన్నాడు అంటే ఏమైంది అక్కడికి సత్వగుణం పూర్తయిపోయి రజోగుణం వచ్చేసింది ఆ మాటే చెప్పాను నేను ఒక్క ఇంకో రెండు నిమిషాలు అట్టబెట్టుకుని ఉండాల్సిందో నీ సత్వగుణాన్ని ఇంతట్లోకి మళ్ళీ ఒక కోరిక పెట్టుకుని ఆ సత్వగుణాన్ని నువ్వు చెడగొట్టేసి రజోగుణంలోకి పడిపోయావు చూడు ఇప్పుడు నీ మనస్సు ఉందో చూసుకో అంటే చిన్న టెన్షన్ ఉంటుంది ఆ మనస్సులో ఎందుకంటే ఎలాగా ఈ కొత్త సీట్లు కవర్లు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో సరైన ధరకి దొరుకుతాయో దొరకవు ఇప్పటికే మూడు లక్షలు ఖర్చు పెట్టాము ఇంకా ఎంత ఖర్చు పెట్టాలో అయినా తప్పదు కదా ఇదంతా రుజోకూడదు వేరే గుడ్ కార్ నా చేతిలో ఉంది ఐఎమ్ హ్యాపీ అనేది సత్వగుణం చూసారా కాబట్టి సత్వగుణము వచ్చిపోయే సుఖాన్ని మనకు అందజేస్తూ ఇప్పుడు నాకు ఈ వచ్చిపోయే సుఖము కావాలి అని అనుకుంటారా అనుకోరా మరి బంధమైందా లేదా సుఖ సంఘాన బాటి మరి ఎవరుకోవాలి వచ్చిపోయే సుఖాన్ని కోరుకోవడం తప్ప తప్పు వచ్చిపోయే సుఖాన్ని కోరుకోవడం తప్పు ఎందుకంటే మీరు సుఖాన్ని కోరుకుంటారు వస్తుంది కోరుతుంది మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ స్టార్ట్ అక్కడే ఉంటారు మళ్ళీ ఇంకో సుఖాన్ని వెతుక్కోవాలి అంటే పరాధీనత మరి జీవితము బంధము అంటే విముక్తి ఎలా ఉంటుంది నాకు సుఖము రానోక్కర్లేదు పోను ఒక్కర్లేదు నా సుఖం నాలోనే ఉన్నది నా స్వరూపమే అయి ఉన్నది అలా ఆనందావస్థలో వాడు నిలిచి కాలముతో సంబంధం లేదు దేశముతో సంబంధం లేదు పరిస్థితులు ఘటనలు క్రియలు పదార్థములు వస్తువులు వ్యక్తులతో సంబంధము లేకుండా వాడు తన స్వరూపంలో ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటాడు ఈ ప్రపంచమంతా కలిసి కూడా వారికి ఇవ్వాల్సిన సుఖమేమీ లేదు వాడి నుంచి ప్రపంచమంతా తిరగబడినా వాడి నుంచి ఏ సుఖాన్ని అవి తీసి తీసివేయలేవు అటువంటి స్థితిలో ఉంటాడు దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ అది ముక్తి జీవన మరి దాంతో పోలిస్తే వచ్చిపోయే సుఖము బంధమా కదా బంధమే కాబట్టి ఈ వచ్చిపోయే సుఖరూపముగా ఉన్న సత్వగుణము వీడిని బంధిస్తుంది దానికే మలిన అని పేరు ఇక ఈ మలిన సత్వాన్ని గురించి కొంచెం చెప్తున్నా మీకు లోకంలో జ్ఞానము అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అది సత్వగుణాన్ని బట్టి వస్తుంది క్లారిటీ ఆఫ్ థాట్ ఇప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది అంటే స్పష్టమైన అవగాహన స్పష్టంగా తెలుస్తూ ఉన్నారు అది క్లారిటీ ఆఫ్ థాట్ అంటారు స్పష్టంగా తెలుస్తూ ఉన్నారు మీకు దృష్టాంతం చెప్తారు పన్ను పోటు వచ్చిందండి పండుగ పన్ను పోటెందుకు వస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది ఏమండి వీడు అంటాడు పురుగు ఉందని చేత పన్ను పోటు వచ్చిందండి అంటే వాడిని ఏంటి వాడిని ఏంటి గొడవపుచ్చి లేదు చాలా అక్కడ లేదు పురుగు ఎక్కడ ఉంటుందండి లోపల అంటే అంటాడు పురుగు నేను ఓ పురుగు తీయించాను మళ్ళీ ఇంకో పురుగు తీయించాలి అంటే ఈ పురుగు తీయించడం అంటే ఏమిటో తెలుసు ఆ అమ్మ వస్తుంది ఆ వనికంటా బిడ్జి దగ్గర కూర్చుంటుంది ఒక పెద్ద అమ్మ ఆవిడ ఆ చిన్న బరినిలో ఈ బియ్య పురుగులు తెచ్చుకొస్తుంది చిన్న బరిణిలో ఓ డజన్ పురుగుల్ని తెచ్చుకొస్తుంది బియ్యంలో ఉంటాయి అవి అవి వస్తుంది మూలికలని ఏవో పొలలు బ్రేళ్ళు ఏవో విరేళ్ళు పిచ్చి బ్రేళ్ళు ఓ నాలుగు పొల్లలు తీసుకొస్తుంది అక్కడ కూర్చుంటుంది ఆవిడ ఉప్పి ఉన్న వాళ్ళకి పురుగులు తీయబడుము అని ఆవిడ క్లారిటీ ఆఫ్ థాట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆవిడికి ఆవిడికి అసత్వడం ఆవిడది రజగుణం అనుకున్నారు ఆవిడికి తెలుస్తూ ఉంటుంది ఆవిడకి ఈ పురుగులు బియ్య పురుగులని ఈ మేలు ఈ వేరే తోటి తీసే పురుగులు ఏమి ఉండవని అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆవిడికి కానీ ఆవిడికి అది దట్ ఈస్ హర్ లైవ్లిహుడ్ సో వీడు వెళ్తాడు పుప్పి పన్ను పుట్టుకుని దగ్గరికి వెళ్తాడు ఆవిడేం చేస్తుందంటే కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి తలపై కట్టబుంది ఇలా చవటాకెట్టు చాలా మంది తెలుస్తారు ఈ ఎక్కడ నొప్పటి చూపిస్తాడు తెలుస్తూ ఉంటుందో ఏ పన్నో అక్కడ ఇలా ఇలా కెలుకుతుంది ఆ వేరుతోటి వేరు వేరుతో కెలికి అని పురుగు వేస్తుంది ఇదిగో పురుగు వచ్చిందని పురుగు వేస్తుంది ఒక్కో పురుగుకి యాభై రూపాయలు తీస్తుంది వీడు వెళ్ళి రెండు పురుగులు తీయించికొస్తాడు నొప్పి తగ్గిపోతుంది వీడికి మరి ఎందుకు తగ్గదు రెండు పురుగులు తీసాక నొప్పి తగ్గదా మరి తగ్గుతుంది ఇంటికి వచ్చిన ఒక అరగంట దాకా తగ్గిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటుంది దీన్ని ఫైట్ ఫీలింగ్ అంటారు అంటే పురుగులు పోయాయి కాబట్టి ఇప్పుడు నాకు ఇంత నొప్పి ఉండదు అని వాడు బలంగా నమ్ముతాడు అందుకోసం నొప్పి తగ్గుతుంది తగ్గినట్టు అనిపిస్తుంది మైండ్ అండ్ బాడీ ఇంటికి వచ్చి మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది ఏమంటే ఇప్పుడే పురుగులు తీయించుకొచ్చారు మళ్ళీ నొప్పి నొప్పి ఉంటారేమంటే నా భార్యకు ఓకలేస్తుంది ఆహా అవును కదా పురుగులు తీసుకున్నాను కదా నేను ఎక్కువ ఉండకూడదు అని మళ్ళీ అనుకుంటే తగ్గినట్టు అనిపిస్తుంది దీన్ని ఏముంటారు దీన్ని మూర్ఖత్వం ఉంటారా క్లారిటీ ఆఫ్ థాట్ అంటారా మూర్ఖత్వం కాబట్టి మీకు మూర్ఖత్వానికి దృష్టాంతం చెప్పాను వుడ్ యూ గెట్ దట్ ఐఆమ్ సే నేను మీకేమీ స్టోరీ చెప్పట్లేదు మూర్ఖత్వం అనే దానికి దృష్టాంతం చెప్తున్నా క్లారిటీ ఆఫ్ థాట్ ఎలా ఉంటుంది పురుగు ఏమిటండి వాట్ ఆర్ ది థాకింగ్ పురుగులేదేమీ లేదు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది యూ గో టు ది డెంటిస్ట్ వాడు రూట్ కెనాల్ చేసి ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తీసేస్తాడు తీసేస్తే మీ టూట్టి బాగుపడుతుంది యూ షుడ్ థింక్ ప్రాపర్లీ డిమాగ్తో హోనా చాహియే ఉండాలక్కర్లేదా దిమాగ్ ఉండాలక్కర్లేదా దిమాగ్ అని అంటారు దమాగ్ అని కూడా అంటారు అప్పుడప్పుడు ధమాగ్ హోనా ఇది అయ్యి దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ ఆఫ్ థాట్ సత్వగుణము ఈ సత్వగుణం మూలంగా టెక్నాలజీ సైన్స్ ఫైనాన్స్ తర్వాత లాయర్స్ ఉంటారు లా ఇదంతా సత్వగుణము యొక్క మహిమ అదనపు దాంట్లో వాళ్ళు పాండిత్యం సంపాదిస్తారు ఒకడు ఆ సత్వగుణము యొక్క బలంతో లాలో మంచి సమర్థత సంపాదించి కోర్టుకు వెళ్ళి నల్లని కోటు ధరించి లాయర్లు నల్లని కోట్లు ధరిస్తారు ఎందుకని నలుకో అసత్యానికి చిహ్నం కాబట్టి నల్లని కోటు ధరించి ఆ జడ్జి గారి ముందు బమ్మిని తిమ్మిగాను తిమ్మిని బమ్మిగాను ప్రజెంట్ చేసి జంటకి పదివేల రూపాయల చిత్రం వసూలు చేసుకుంటాడు ఈ బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిగా చేయడం ఇదంతా సత్వగుణమే ఎందుకంటే ఆయనకి తెలుస్తూ ఉంటుంది అక్కడ ఆయనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కోర్టులో కేసు వాదించాడు ఒకడు డెడ్ బాడీ దొరక అక్కడ ఒక ఆమె మద్దతు అయినది భర్త మీద కేసు వచ్చేది డెడ్ బాడీ దొరకలేదు యూ కుడ్ నాట్ లొకేట్ ది డెడ్ బాడీ తెల్ ఫార్ తను కేసు బాగా బలంగా వాదించితే కేసు కొట్టేస్తాడు బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు ఎక్కడ పెట్టేవు డెడ్ బాడీ అని అడుగుతాడు లాయర్ వీడిని కే వీణ్ణి అంటే అర్థమేంటి లాయర్గా అన్ని స్పష్టంగా తెలుస్తూ దట్ ఈస్ సత్వగుణం కావండి జడ్జి గారు జడ్జి గారు ఆయన పప్పులో కాలువేశాడు ఆయన జడ్జి కేసు కొట్టేశాడు ఆయనకు అర్థం కాలేదు వీడే మద్దతు చేసే విధంగా కొట్టేశాడు అంటే ఎవిడెన్స్ లేక కొట్టేశాడు ఆయన ఆయనది సత్వగుణమే జడ్జి గారిది సత్వగుణమే ఈ లాయర్ది సత్వగుణమే ఎందుకంటే వీడికి తెలుస్తూ ఉంటున్నాను కానీ లాయర్కి ఉన్న సత్వగుణాన్ని ఏమంటారు శుద్ధ సత్వం అంటారా మలిన సత్వం అంటారా మలిన సత్వము అర్థమైంది కదండి మలిన సత్వము బంధిస్తుంది అవున లాయర్లు ఎవరైనా ఉంటే మరో అనుకోకండి నేను మీ గురించి అంటలేదు లాయర్లలో నేను చెప్పిన టైప్ ఆఫ్ లాయర్ గురించి మాట్లాడుతున్నాను దట్ కైండ్ ఆఫ్ లాయర్ ఓ డాక్టర్ గారు ఉన్నారు లాయర్ పక్కన పెట్టండి డాక్టర్ గారు ఆయన కొడుకుని ఎంబీబీఎస్ చదివించి నర్సింగ్ హోమ్ తన నడిపించేటువంటి నర్సింగ్ హోమ్ లో తనకు అసిస్టెంట్ కింద పెట్టుకున్నాడు ఒక కేసు ఉంది ఆ ఊళ్ళో సేఫ్జీ ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఏదో వ్యాధి ఏదో ఉబ్బసం యాదవ్ ఏదో ఉంది ఆయన గత మూడేళ్ల నుంచి ఈ డాక్టర్ గారు మందు ఇస్తున్నారు ఐదేళ్ల నుంచి ఆ ఉబ్బసం దెబ్బతూ ఉంటుంది వస్తూ పోతూ ఉంటుంది ఈ కొడుకు వచ్చి రేపు వెళ్లి ఆయనకి పరీక్ష చేసి మందు పంపిస్తాడు ఇతను వెళ్ళి మందు వెంటనే పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు ఒక రెండు రోజుల్లో వచ్చి నా ఉపసం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి ఆ సేట్స్ చాలా సంతోషించి ఫీజు ఇచ్చి వెళుతున్నాడు అంటే అప్పుడు కొడుకుని పిలుస్తాడు ఎరా నువ్వు ఏం మంది ఇచ్చేవురా నాన్నగారు మీరు గత నుంచి మంది హిస్టరీ అంతా చూశానో అది సరైన ముందు కాదు ఇది డిస్ ది రైట్ మెడిసిన్ అంచేత ఇది ఇచ్చేది తగ్గిపోయింది అని అలాగా ఆ మాత్రం తెలుగు నాకు లేవనుకుంటున్నావా నిన్న ఎంబీబీఎస్ ఆయన యొక్క కేసు మీద నిన్న ఎంబీబీఎస్ చదివిందా ఆయన ఉబ్బసాన అలా మెయింటైన్ చేసుకుంటూ ఆ ఫీజుతో నేను ఎంబీబీఎస్ చదివించాను నువ్వు నాకు వచ్చి నాకు పాఠం తాతకి తగ్గుని నేర్పుతున్నావు ఆ మందు నాకు తెలుసు కానీ నువ్వొచ్చి కేసు ఒక చక్కటి కేసుని నువ్వేమో చెడగొట్టు పెట్టావు అని చెప్పేది అంటే వీడన్నాడు సారీ నాన్నగారు నేను పొరపాటు చేశాను నాకు ముందు చెప్పు ఉండాల్సింది కదా అంటే చెప్దాం అనుకున్నాను కానీ నాకు చెప్పకుండా నువ్వు ముందు పరిగెత్తుకు వెళ్ళావు కదా నువ్వు చూడండి ఇద్దరికీ కూడా చక్కటి క్లారిటీ ఆఫ్ థాట్ వెరీ క్లియర్ అవునా దాన్ని ఏమంటారంటే మలినసత్వము అంటారు అది బంధిశ నేను ఇంకొకటి చెప్తా చూడండి మీరు భగవాను పూజిస్తున్నారా భగవంతుని ఎడలో మీకు భక్తి ఆ భక్తులు ఎక్కడ ఉన్నాడు మీ హృదయంలో ఉన్నాడు మీ హృదయంలో భక్తులు ఉన్నాడా ఉన్నాడు మీరు ఆ భక్తుడు పూజించే భగవంతుడు ఎక్కడున్నాడు మీ హృదయంలో ఉన్నాడా బయట ఉన్నాడా మీ హృదయంలో ఉన్నాడు దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ ఆఫ్ థాట్ నేను పూజించే భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడా ఉన్నాడు వైకుంఠంలోనూ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు తిరుపతిలోనూ ఉన్నాడు కానీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ దాట్ నా హృదయం ఉన్నాడు అరీ ష్యూర్ ఎస్ ఎస్ ఐఎమ్ షూర్ ఐఎమ్ వెరీ షూర్ క్లారిటీ ఆఫ్ థాట్ తర్వాత చూడండి మీ హృదయంలో ఉన్న భక్తుడు మీ హృదయంలో ఉన్న భగవంతుడు కంప్లీట్లీ డిఫరెంట్ అని మీరు ఎందుకు అనుకుంటున్నాను హౌ కెన్ ఇట్ బీ ఏమండి హృదయంలో చేతనుడుగా చేతనుడుగా ఉన్న భక్తుడు చేతనుడుగా ఉన్న భగవంతుడు భగవంతుడు లేని భక్తులు ఉండగలడా ఉండలేడు భక్తుడు లేని భగవంతుడు ఉంటాడా భక్తుడు లేని భగవంతుడులో ఉండడు భగవంతుడు లేని భక్తుల్లో ఉండడు కాబట్టి చూడండి ఆ భక్తుడికి భగవంతుడికి ఎంత అవినాభావ సంబంధం ఉందో చూడండి అవినాభావ సంబంధం అంటే ఇది వినా అది లేదు అని అవినాభావ సంబంధము ఉంటారు కాబట్టి భక్తుడు వినా భగవంతుడు లేడు భగవంతుడు వినా భక్తుడు లేడు అంటే ఆ భక్తుడు భగవంతుడు ఒకే హృదయంలో ఉన్నారు అంటే ఏమన్నా ఒకే హృదయంలో ఉన్న భక్తుడు భగవంతుడు విడదీయ శక్తిము కాని భక్తుడు భగవంతుడు ఒకే హృదయంలో ఉన్నారంటే ఏదో కొంత మేరకు ఏకత్వం ఉన్నట్టనట్ట ఉంది అది అర్థం చేసుకోకుండా భక్తుడు వేరు భగవంతుడు వేరు అని వాదించేవాడు మూర్ఖుడవు కదా దట్ ఈస్ క్లారిటీ ఆఫ్ థాట్ వెరీ క్లియర్ ఇది సత్వము ఈ సత్వగుణం ఏం చేస్తుంది మిమ్మల్ని సంసార బంధం నుంచి విముక్తుల్ని చేస్తుంది కాబట్టి దీనికి శుద్ధ సత్వము అంటే రెండో పాదంలో చెప్పేటువంటి సత్వము మలిన సత్వము సుఖ సంజేన బద్ధనాతి వచ్చిపోయే సుఖముల వెంట పరుగులు చేసి బంధిస్తుంది ఎందుకంటే సుఖము సత్వగుణము సుఖము సత్వం మీరు ఇవన్నీ బాగా పట్టుకోవాలి ఉపయోగపడుతుందని నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను సుఖము సత్వము సుఖముల తీసే పరుగులు రజస్సు నిషా నుండి వచ్చి నిషా నుండి సుఖాన్ని కోరుకుంటే అది తపస్సు సుఖము సత్వము కాబట్టి మీరు ప్రపంచం వెనకాల పరుగులు తీసి సంపా సుఖము సంపాదించాలని ప్రయత్నం చేస్తే మీకు ఆ సత్వమే రజస్సులోకి తరిమి మిమ్మల్ని బంధిస్తుంది నిషానుండి సుఖాన్ని కోరిట్లా చేసిందంటే అదే సత్వమే తమస్సయ్యి బంధిస్తోంది ఆత్మస్వరూపం నుండి నేను ఆనందాన్ని పొందాలి అనుకుంటే సత్వమే గుణాతీత స్థితికి తీసుకుపోయి వాణ్ణి విముక్తున్ని చేస్తుంది కాబట్టి సత్వమే రజస్సులోకి తమస్సులోకి డీజనరేట్ అయితే దాన్ని మలిన సత్వము అంటారు అదే సత్వము గుణాతక స్థితికి గుణాతీత స్థితికి తీసుకుపోతే దాన్ని శుద్ధ సత్వము అంటారు ఇప్పుడు మలిన సత్వాన్ని గురించి రెండో పాదంలో చెప్తున్నాడు పై పాదంలో శుద్ధ సత్వాన్ని గురించి చెప్పినాడు నిర్మలం ప్రకాశకం అనామయం దట్ ఈస్ కామన్ ఇది ప్రకాశకం ఈజ్ కామన్ శుద్ధ సత్వ అండ్ మలిన సత్వ నిర్మల అనామయ ఈ శుద్ధ సత్వ బధ్నా మలిన సత్వము సుఖసంగేన బధ్నాటి భాష్యకారులు ఏమంటారు చూద్దాము నిర్మలత్వాత్ స్ఫటికమని వా ప్రకాశకం సో సత్వగుణము నిర్మలము ఎంత నిర్మలము అంటే ఒక స్ఫటికాన్ని అక్కడ పెడితే చుట్టూ ఉండే సూర్యకాంతి నది విరజిమ్మి ఇటు విరజిమ్మి అంతా ప్రకాశం ఇట్లా చేస్తుంది స్ఫటికము అంటే స్వచ్ఛమైన అద్దాన్ని పెట్టారనుకోండి అద్దం స్వచ్ఛమైన అద్దం పెట్టారనుకోండి బయట ఉన్న కాంతంతా లోపలికి వచ్చి మీకు మంచి వెలుతురు ఇట్లా చేస్తుంది సో అలాంటిది ఈ సత్వగుణం కాబట్టి ప్రకాశకం అంటే ఆ జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది జ్ఞానమనే వెలుగు తెలుస్తూ ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు కూడా క్లారిటీ అండాలి లేకపోతే ఒకడికి ఒక ఆయన ఐదు లక్షల రూపాయలు బహుమానం ఇచ్చారు ఐదు లక్షలు బహుమానం కట్ట ఒక కట్ట రెండో కట్ట మూడోది నాలుగోది ఐదు కట్టలు వెయ్యి రూపాయల కట్టలు ఐదు ఇచ్చి బహుమతి పెళ్లికి బహుమతిగా ఇచ్చాడు బహుమతిగా ఇస్తే మీరు నాన్న జాగ్రత్తగా దాచుకోమని చెప్పాడు సరే అన్నది వీడు ఈ పెళ్ళికూ వీడు దాచుకున్నాడు తర్వాత నాలుగేళ్ల తర్వాత వాకం చేశారు ఎవరు సరే ఆయన మీకు ఐదు లక్షలు బహుమతి ఇచ్చారు కదా దాచుకున్నావు అని భద్రంగా దాచుకున్నాను అని చెప్పాడు ఎక్కడ దాచుకున్నామంటే బీరువాలో దాచుకున్నానని చెప్పాడు దాచుకోవడం అంటే అదే బీరువాలో దాచుకోవడం కాదురా దాచుకోవడం అంటే దాచుకోవడం అంటే ఇందిరా వికాస్ పత్రాలు కొనుక్కోవడం దాచుకోవడం ఆ రోజుల్లో ఐదేళ్లకు డబ్బులు అయ్యేది ఇందిరా వికాస్ పత్రం ఇన్ దోస్ డేస్ మీరు నాలుగేళ్ళు బీరువాలో దాచిపెట్టాడు ఆ కాగితాలు కొంచెం వాడయ్యి అప్పటికప్పుడు వెళ్ళి పోయి పోస్ట్ ఆఫీస్లో పడేసారా దాల్చుకోవడం అంటే అర్థాలిటీ వాడికి ఆ మాత్రం క్లారిటీ ఆఫ్ థాట్ కూడా లేదా కొన్నాడు గమనించారా కాబట్టి సంసారంలో బాగా అభివృద్ధికి రావాలన్నా కూడా డబ్బు బాగా మూట కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి దానికి కూడా సత్వగుణం ఉండాలి దానికి కూడా బంధానికి కూడా సత్వగుణం ఉండాలి ఎనీవే అది మళ్ళీ నత్వము స్వ ప్రకాశకం అక్కడ కూడా మీకు జ్ఞానప్రకాశం అవసరమే తర్వాత అనామయం నిరుపద్రవం సత్వం అది ఉపద్రవములు ఉండవు సత్వంలో సత్వంలో ఉపద్రములు ఉపద్రవములు ఉండవు ఇప్పుడు సాత్విక భోజనం చేశారనుకోండి హాయిగా ఉంటుంది చక్కటి కమ్మని కూర పప్పు పెరుగు వేస్తూ తిన్నారనుకోండి హాయిగా ఉంటుంది ఉపద్రవం ఉండదు ఉపద్రవం అంటే కడుపులో ఏదో తిప్పేస్తున్నట్టుగా ఉండదు ఉపద్రవం ఉన్న భోజనం ఎలా ఉంటుంది పుల్హటి పెరుగు నాలిక చిల్లు పుడుకోవాలంటారు అంటారు కదా నాలిక అలా చిల్లు పడాలి పుల్హటి పెరుగు కారం మిరపకాయ బజ్జి తర్వాత బిర్యానీ కారం బిర్యానీ ఆయిలీ బిర్యానీ కడుపు నుండా భోజనం చేశారనుకోండి కడుపులో ఎలా ఉంటుంది ఏదో కష్టంగా ఉంటుంది అదే అది ఉపద్రవము అంటారు కాబట్టి రాజో గుణాత్మకమైన తిండి ఉపద్రవాన్ని కలిగిస్తుంది సాత్వికమైన భోజనము ఉపద్రవమును కలిగించదు భోజనం దృష్టాంతం అలాగే మిగతా కూడా యాక్షన్స్ కూడా అంటాయి మీరు సాత్వికమైన క్రియ చేశారనుకోండి మీకు ఉపద్రవం ఉండదు రాజసమైన క్రియ చేశారంటే అంతా ఉపద్రవం కాబట్టి నిరుపద్రవం ఉపద్రవము అంటే తెలుసు కదండి అంటే కెలమిటీ అని అర్థం తత్ నిబద్ధ్నా సో అతి సత్వగుణము కూడా బంధిస్తుంది చెప్పాలి బంధిస్తుంది ఎందుకు బంధిస్తుందంటే అంటే అలా ఎందుకు చెప్తున్నారంటే బీ అలర్ట్ సావధానంగా ఉండాలి మీరు సావధానంగా ఉంటే అది మీరు ఆ బంధం నుంచి మీరు విముక్తులు అవ్వగలుగుతారు లేకపోతే మీరు కనుక సావధానంగా లేరనుకోండి అలర్ట్గా లేరనుకోండి అంటే అంటే మీరు క్లారిటీ ఆఫ్ థింకింగ్ దెబ్బతింటున్నాయి అప్పుడు బంధించేస్తుంది బీ అలర్ట్ ఎందుకంటే సత్వగుణం ఏం చేస్తుందంటే అండర్స్టాండింగ్ పవర్ని కల్పిస్తుంది పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది తర్వాత సత్వగుణం గలవాడు చేసే పనులు కూడా చాలా స్కిల్ఫుల్గా చేస్తారు మంచిగా చేస్తారు సో ఆ స్కిల్ ఆ అండర్స్టాండింగ్ అవన్నీ మీరు కనుక అజాగ్రత్తగా ఉన్నట్లయితే అవన్నీ కూడా మిమ్మల్ని సంసారంలోకి పట్టుకెళ్ళిపోతాయి ఆ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ స్కిల్ అవి వీడిని సంసారిగా తీర్చిదిద్దుతాయి సత్వగుణము పాండిత్యాన్ని కలిగిస్తుంది సో పాండిత్యం అంటే సత్వగుణాన్ని బట్టి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ శాంస్కృతిలో వ్యాకరణము ఇవన్నీ కూడా సత్వగుణం ఉంటే కనుక కాదు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి ఉంటే అన్నిటికీ కన్ఫ్యూజ్ అయ్యి దీన్ని దానికి దానికి దీనికి ముడి పెట్టుకునే వాడికి వాడు వ్యాకరణానికి పలికిరగాడు హీ కెనాట్ అలాగే మ్యాథమెటిక్స్ మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి సో ఒకడు మంచి సత్వగుణము కలిగి మంచి పాండిత్యాన్ని సంపాదించాడు వ్యాకరణ పండితుడు లేకపోతే మ్యాథమెటిక్స్లో పండితుడు వాడికి కొండంత అహంకారం ఉందనుకోలేదు అంటే ఈ సత్వగుణం ఏం చేసిందనమాట బంధించింది అలా కాకుండా మంచి పండితుడు మీరు చక్కగా అడిగి తెలుసుకోవచ్చు కానీ వినయంగా ఉన్నాడనుకోండి అప్పుడు సత్వగుణము అది శుద్ధ సత్వము ఇర్ఫో సత్వగుణము ఇట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అట్ ది సేమ్ టైం కత్తికి పదును రెండు వైపులా ఉందనే సానుతుంది ఒక కత్తికి రెండు వైపులా పదునుంది ఈ సత్వగుణం అలాంటి అది మీరు అజాగ్రత్తగా ఉంటే అది మిమ్మల్ని సంసారంలో పడేసుకుని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎలర్ట్గా ఉన్నట్లయితే అదే సత్వగుణము మిమ్మల్ని గుణాతీత స్థితికి తీసుకువెళ్తుంది నిత్యన నిత్యంతో పై జనాలు వెళ్ళొచ్చు కింద జనాలు రావచ్చు